తర్వాతములలో ద్రు దేవృద్ధి చేశావు మూలహేతువు నీవు అర్జునుడు భీముడు గాని నకల సహదేవులు గాని వాళ్ళ శక్తికి వంచన లేకుండా యుద్ధం చేస్తూ ఉంటారు కొంతవరకైనా వాళ్ళు ఎప్పుడు అన్లా వాళ్ళ తగ్గిపోతుంది శక్తిహీనుడీ పడ్డ కుదురు కానీ ఏమవుతుంది నీ వల్ల నీవా మమ్మల్ని దూషించేది అన్నాడట కాపు ఆయనే మెదల కల్లా అలా నోటికొచ్చినట్టుగా మాట్లాడి మరలు తీశాడటా కత్తి ఏ అర్జున మళ్ళీ ఏమైందయ్యా అయ్యా ఇలాంటి మహాపురుషుని తిట్టి నేను బ్రతికెందుకు నా గొంతు కోసుకుంటాకేమో ఆయన గొంతు కోసుకుంటా ఇది అన్నమాట నీకు తెలిసింది ఆత్మస్థుతి మరణముల కన్నా నీచం కనుక నేను నీవు కోరుకోన అంటే మొదలు పెట్టాడట ఆ ముప్పై మూడు కోట్ల వచ్చినట్లయితే వదిలిపెట్టాను పుత్రూముల వారికి కూడా యుద్ధం చేసి విస్తారమైనటువంటి ధనాన్ని తెచ్చి రాజస్యం చేయించాను కౌరవులను కూడా పారద్రోలి పుత్రుని యొక్క సహాయంతో ఆ గోవులను మరలించాను నన్ను మించినటువంటి రణసూరుడు ఇంకెవడు ఆ జగత్తులో లేడు అని కొంతసేపు పొగుడుకున్నాడట అనేటువంటి వందసేపు ఆత్మస్తవం కావించి స్వామి నాకు అనుగ్రహ ఇవ్వండి నా ప్రల్లజనములు దోషారోపణతో కూడినటువంటి వాక్యములను వందించండి అనుగ్రహ ఆ ఈ ఆ రాధ తండ్రి యొక్క పెంపుడు తల్లి ఆమెహీనం చేస్తాను లేకపోతే కుంతి అయినా అలాగే అవ్వాలి ఇది నా సాధి బయలుదేరతానన్నాడ కాని ధర్మరాజు తిరగల పాపము తగ్గలేదు అర్జున యుద్ధము లేదు ఏమీ లేదు కానీ నిజమే మీరందరూ నామో ఆమె కష్టపడ్డారు యదార్థము అందులో ఏమి సందేహం లేదు కనుక వద్దులే ఇంకెందు కష్టపడతాము మానేసి ధర్మరాజు ఆ స్వామి ప్రక్కనే ఉన్నాడు కనుక అలా అనుభవ దీపించి పంపు ఇక కర్ణుని సంహరించాలనేమో వెనకకు తిరిగి రాము కనుక బాట పెట్టుకోవద్దు కోపం పెట్టుకోవద్దు అంటే అలాగే నని అనేక విధములుగా దీపించారట దీవించడే మరల బయలుదేరారు కృష్ణాంజులూ కూడా చూశాడ భీముడు ఓహో మంచి ఉత్సాహంతో వస్తూ ఉన్నారు కృష్ణాంజుడు ఆ ధర్మరాజు యోగక్షేమం తెలుసుకొని వస్తూ ఉన్నాడు అని విజృంభించి ఆయన యుద్ధాన్ని ఆరంభించాడు అతి సమయంలో దుస్శాసనం భీముని దగ్గరకు అయిపోయింది చివరికి వచ్చేసింది ఆ ఒక ఆ దుస్సాసనం దాన్నంతా కూడా చూర్ణం చేసి వాడిని క్రింద బడగొట్టి ఆ గదాయుధం తీసుకున్నాడట భయంకరేఖం నారసింహస్వామి కదా ఆ హిరణ్య కశని చీల్చినట్లుగా నూట ఎనిమిది దెబ్బలు కొట్టాడట ఆ విశాసుని యొక్క రొమ్ము మీద ఎందువల్ల అంటే ప్రతిజ్ఞ చేశాడు ద్రౌపది యొక్క బాబు సమయంలో ఆ ఘనచేత తగలగొట్టి రొమ్మును చీల్చాడట చీల్చి మాంచి ఉద్రేకంగా చలించుతూ ఉన్నటువంటి లేపి ఇలా పట్టాడు చుట్టూ కూడా చూస్తూ ఉన్నారట గౌరవ సైన్యమంతా కూడా రాక్తి చెందిపోయారు ఏమిటి పరిషార్ ఇలా తయారయ్యాడు అని ఆ ఉణిగిపోతూ ఉన్నారట అవసత్వం చెంది ఆ ఏమి దేహేంద్రియములు మరిచిపోయి ఉన్నాడు కనుక ఎక్కడ ఆ భీముని మీద వస్తారు అని దూరంలో కాపుగాశాడట అర్జునుడు క్రియోధ ఒక తమ్ముడు ఆరుగులు వచ్చారు ఒకసారి భీముల మీద కొన్ని తీర్చుతూ ఉన్నాను ఎవరో రమ్మారు నీ వాణ్ణి అని అంటూ ఉంటే భ్రాంతి చెందిపోయి చూస్తూ ఉన్నారు ఎవరు దగ్గరకు రావడానికి సాహసించలేదు ఆరు వస్తే ఆరు బాణి అవతల బారేశాడు అర్జునుడు సమయంలో ఆ అయిపోయాడు తరుడు దుశాసూడా దుర్యోధను పెద్దతమ్ముడు కౌరవ యుద్ధానికి దుశ్శా దుర్యోధను తర్వాత కర్ణుడు ఈ దుశ్శాసే ప్రధానం శకుని గడపడైపోయింది ఇక తరువాత ఆ కర్మార్జునుడు కనబడబోతూ ఉన్నాడు అటు సమయంలో దేవతలందరూ కూడా కనివేశాలని ఆశిస్తూ ఉన్నారు ్రహ్మదేవుడు శంకరుడు సాంబమూర్తి వీళ్ళందరూ కూడా ఉన్నారు బ్రహ్మదేవుని అడుగుతూ ఉన్నారట దేవేంద్రుడు స్వామి ఏమవుతూ ఉన్నది ఆ రాబోయేటటువంటి యుద్ధం ఎలా ఉంటది ఏం పర్వాలా అర్జునుకు జయం కలుగుతుంది ఆ కర్ణుడు నశించుతాడు అని ఆయన చెబుతూ ఉన్నాడట ఆ రథం కర్ణుడు అడిగాడట శుడా युद्धा तलबड़ा पिति कर्जुन चत पड़ते ని నేను ధనస్సు తీసుకుని విశ్రాంతలు ఇద్దరినీ చంద్రం చేస్తాను చూడు నా ప్రతాపే మాట ఆ అర్జునడు అడిగాడట శ్రీకృష్ణ స్వామిని స్వామి ఆ ఈ యుద్ధములో ఇదే చివరి యుద్ధము ఘట్టము నేను కనుక కన్నుని చేతిలో ఓడిపోతే అర్జున సూర్య చంద్రులు గదులు తప్పిన సముద్రములు ఇంగిపోయినా ఆ భూమి కంపించినా నీవు కర్ణుని చేతిలో పడవు కడనివ్వను కనుక ఆ నీకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు చెప్తాం అలాగే ఆ ప్రకారంగా ఆ వారిద్దరూ కూడా ఆ యుద్ధానికి ఆరంభించారు భీముడు చూసి ఆ అర్జును దగ్గరకు వచ్చి అంటాడట ఆశ్చర్యమై అర్జున ఏమిటయా అంతసేపు చూస్తావు ఈ కర్ణుడు ఇంతసేప ాత్మన్ విచారించి అనుమాన కాకయుమాణం గుణేందడిపోతు అంటే భీముడు అంటూ ఉన్నాడు అర్థమవుతుంది ఏమోనని నేను సందేహించుతూ ఉన్నాను కాని లేకపోతే గత చేతి ఇప్పుడే కర్ణుని తల పడలు ఏ నీ వల్ల లేకపోతే నన్నేమన్నా చూడమంటావా అంటే అర్జున తో విధే మీ ఆగడమయ్యాగమయ్యా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 దుర్యోధరణ దగ్గరకు అశ్వద్ధానం వెళ్ళి అందరూ అంటే పాండవులను ఎప్పుడు కూడా రక్షించుకుంటారు నిర్వహించగలిగినటువంటి మనగాడు ఎవడు లేడు కనుక నా మాట విని పడలేదా నా మాట విను ఇప్పటికైనా సరే ధర్మరాజుతో సంధి చేసుకో సుఖపడతావు లేకపోతే మాత్రం ఎవరు మిగలరు అప్పటి వరకు ఘోరయుద్ధం చేశాడు అశ్వద్ధాం కూడా ఆ క్షణంలో ఆయనకేదో అలాంటి గుడ్డు పుట్టింది అంటే ఆ దుర్యోధనుడు అంటే ఇంకెవరి కొరకు అయ్యింది ఆ పోవలసినటువంటి వాళ్ళందరూ పోయారు తొంభై మంది పోయారు తమ్ముడు అప్పుడుకి కనుక ఇంకా ఎవరి అయిపోయింది ఇక ఆ ఘోరపాతానికి ఆరంభించి వారిద్దరూ కూడా చేస్తూ ఉన్నారు దిక్కులన్నీ కూడా ఆ మేఘములు కమ్మినట్లుగా కమ్మిని భయంకరమైనటువంటి ఆ పాణపాతము ఆరంభించుతూ ఉంటే అంటే సమయంలో తీశాడట కర్ణుడు తన దగ్గర సర్వముఖాస్త్రము ఒకటి దాన్ని తీసి ఆ అర్జునుడు యొక్క కంఠమును గురి పెట్టాడు చూస్తున్నాడు శల్యుడు ఆహా కంఠానికి పెట్టాడే కన్నా గురి కట్టింది సరిగా చూడన్నాడు సరిగ్గా అతని కంఠానికి వెళ్తే అతని మనస్సు వికలం చేయటమే ఉద్దేశం నీతో నీ పోటి వాడితో దౌర్భాగ్య స్థితిలో ఉన్నానా అని ఆ ఆకరణ లాగి అయినప్పటికీ ఆ కుసలు కొడుతూ వస్తూ ఉన్నత సర్పముఖార్థము శ్రీకృష్ణ స్వామి గుర్రములను తొంకాడు ఆరు అంగుళములు కిందకి దిగిందట రథము కాలు నేల కూర్చోబెలు కిరీటాన్ని లెక్కొట్టుకుని వెళ్ళిపోయింది దేవదత్తమైనటువంటి దేవతలు చేతివ్వబడినటువంటి అర్జును యొక్క కిరీటం లేచి వెళ్ళిపోయిందట అవతలకు పోయి మరలు వస్తుంది ఆ సర్పము స్వామి ఏమిటిది ఏమి లేదా ఆ పూర్వము నీవు ఇతడు ఆ తన తల్లిని తగ్గొట్టినప్పుడు అతని తోక దిగింది కానీ వాడు ప్రతికాయింది వాడు సర్పరూపము సర్ప వాడు బాణరూపములు చేరి నీ మీద పగ సాధించడానికి కర్ణుని దగ్గర చేరాడు నాలుగు బాణములు సంధించి వేశాడటంలో ఆ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది ఆ కర్ణుని యొక్క శాపములన్నీ కూడా దగ్గరకు వచ్చిన ఈ భార్గవాత్రం పుత్రురాల పరశురాముడు ఇచ్చినటువంటిది ఆ రథం చక్రం కుంగిపోయిందటాడు రథము ఒక ప్రక్కన ఒరిగింది ఆ సవ్యముగా ఉంటే గానీ బాణ ప్రయోగం వీలు కాదు అందుచేత అర్జున కాసేబాబు నేను ఆ నీవు ధర్మ విషయములు తెలియనివి నేను ధర్మం నీకు తెలియనిది నా రథం సరలేదు కనుక చెబుతూ ఉన్నా అంతే గాని నీకు దర్చి కాదు సుమా ఆ స్వామి అంటూ ఉన్నాడే కాశీయున్నట్టిలో ధనరాజలక్ష్మిడు చూపతిని పిల్ల సభలు మానభంగ ము పలువురు పాపం గు నీకు ధర్మములు బాగా తెలుసు నువ్వు రథము సరిలేదు యుద్ధం చేయటం పద్ధతి కాదని చెబుతా అవును ధర్మములు బాగా భావిస్తావులేదు లక్క ఇంట్లోకి చేర్పించి పాండవులను కొంచెం చేసి ఆ అర్ధరాత్రి పూట ఇల్లు తగలబెట్టినప్పుడు ధర్మరాజును పిలిచి మాయా దోధను ఆడించి అతని యొక్క సంపదలన్నీ కూడా అపహరించి అందరితో ఊరుకోక ద్రౌపది ఆ వాడు కర్ణుడికి దుర్యోధను యొక్క ముఖ ప్రీతేరమే ఏమి పట్టదు అందుచేత అన్నాడట లోకములో ఎవరైనా సరే ఒక స్త్రీకి ఒక భర్త ఉండటం సహజం ఈవస్ అయితే అనేటప్పుడు వాడి అభిమతం అది అని ఒరే దుశాసను చూస్తావేరా వివస్త్రం చేయన్నాడు వాడు దుర్యోధను ఆజ్ఞ రావడమే దుశాసనుడు అంత పనికి పూనుకున్నాడు ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క మానము ఆ నిలిచినది అక్షయ వస్త్రములు కలిగిది ఏమీ అవోరించలేకపోయాడు కనుక అలా మాట్లాడినటువంటి నీవు అభిమన్యు చేసి అందరూ కూడా చుట్టుముట్టి సంహరించినప్పుడు తెలియలా ఈ ధర్మములు ఇప్పుడు మాటలు అవుతూ ఉన్నావు ఈ దుర్యోధనని యొక్క చేష్టలకు పాండవుల యొక్క పరాభవానికి వీటి అన్నిటికీ కూడా ప్రధాన కారణభూతుడు నీవు కనుక ఇప్పుడు నీకు తెలిసి వచ్చింది ఇన్ని కణితలు కోశాను కాని నా కణితంత నొప్పి ఏది లేదన్నాడు అది వైద్యుడు ఎవరి కణితలు అంతా దగ్గర ఆడికేమి నొప్పి తనకు కోసినప్పుడు అప్పుడు ఏమయ్యా నెప్పు వైద్యుని తెలుసు కదా ఇది వరకు ఎందుకోన కోస కానీ ఇంత నొప్పి ఏదీ లేదు ఎగ్జా ఎవరికన్నా చేస్తే తనకేమి నొప్పి అప్పుడు తెలుసు నీ మరణము కౌను చూశాడు దిగాడట కన్నుడు ఒక్కడే దిగి పట్టాడు రథాన్ని పర్వత సహితం ఆ పర్వతములతో నదులతో ఆ సమస్తమైనటువంటి భూమి ఆ కుజులు తీ అలా పడితే ఆ రంగులు నువ్వు కాని కానీ చక్రం నుండి బయటికి రాల శాపం కనుక ఆ రాలేకపోయింది మరలలే సమమైంది ఎక్కి ఒక ఐదు నిమిషాలు మరలు చేసేటప్పుడు మరలా కుంగింది అర్జున ఎంతసేపు అయ్యా అది వాడి శాపం కనుక నువ్వేమి చేయలేవు సై చె కనుక అంటే ఒక దివ్యాత్రము సంధించాడటముల ర్జునుడు ప్రయోగించేటప్పటికీ ఆ కర్ణుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా నరుపుకుంటూ ఆ కర్ణుని యొక్క శరస్సు నరిగిందట సమయంలో ఆ ఒక దివ్యేజస్సు లేచింది లేచిందట పుట్టాడు గనక ఆయనలో ప్రవేశించింది అయిపోయింది ఆ బ్రాహ్మణుని యొక్క శాపము తొలగిపోయి రథచక్రం ఎప్పటిలాగా భూమి మీదకి వచ్చిందట ఆ భూమిలో దిగబడిపోవడం అనేది తొలగిపోయింది ఆ ప్రకారంగా ఆ కర్ణుని యొక్క వధన పూర్తి చేసినటువంటి వారై పోయి ధర్మరాజు పాదముల మీద పడ్డారు మీ హృదయగత శల్యము తీరేటట్లుగా తొలగేటట్లుగా కర్ణుని ఆ అంతకు చేసి వచ్చాడు నీ తమ్ముడు దీవించండి అన్నాడట స్వామి అంటే ఆ స్వామి మాయా Agila raksha kunda vayna neemu Bhaqtula vayna mammu kura kutu dhe talabaha Vaya muna vada yonu vasi క్షణములో ఏ సమయంలో కాపాడాలో ఆ ప్రకారంగా దేవరు వహుమా ముందు ఉండి నా నిరంతరము మమ్మల్ని రక్షించుతూ ఉంటే ఆ భక్తులమైనటువంటి మా కోరికలు నెరవేరకి ఏమవుతాయి స్వామి ఈ రోజున ఆ నేను చేయి నిద్ర పోవటానికి రోజుల మీద చేసుకుని నిద్రపోతా ఆ ధర్మరాజునకు ోణులైనట్లయితే వీరి మీద అభిమానం ఉన్నది మర్మములు చెప్పారు కానీ కర్ణుడు అలాంటి వాడు కాదు కర్ణుడి దగ్గర అనేక విధములైన తన ప్రాణములను అన్నింటినీ కూడా రుహి చేస్తాడు వాడు కనుక ధర్మరాజునకు బాధగానే ఉన్నది ఆ తరువాత ఆ రెండవ శల్యుడు దుశాస ఆ దుర్ దుర్యోధనుడు అయిపోయారు ఒక నెల రోజులు పాండవులను అడ్డు పెట్టి తరువాత తీసుకొని వచ్చి ధర్మరాజులకు పట్టాభిషేకం చేయించి స్వామి ఆ హస్తినాపురంలో పాండవులతో కలిసి సుభిక్షముగా ఆ ధర్మరాజు చేత పరిపాలన చేయించు ఆయుడు సుమా I will sing them because they were being Sun when hoc-�� Wild Rayy cliffs